కీర్తన నూట ముప్పై తొమ్మిది భోగిసయ నమును బుస కొట్టడి యోగ న్రపాయును మేల్కొనవే కన్నులు తెరవకా కమల బాంధవుడు వెన్నెల రేణువు వెలయదిదే అన్నువ మలసి అరుణోదయమిది మిన్నక నీ మేలు కొనవి తెల్లని కన్నులు తరవక బిరియగా ఆ వల్లక జలజములున్నవి కళ్ళని దురనిను కవియగనీయక మెల్లనాయనిటూ మేలు కొనవి తెరబగు రెప్పలా తెల్లవార బలి తెరబక చీకటి దీర దిదీ తెరగు వెంకటాధిపా నీ విరుగుదూ మెరుగులు చొల్లుచూ మేలు కొనవి